దణపతిహవాముక నూకలీనామరాజి బ్రహ్మణా బ్రహ్మస్పతోసా శ్రీమహాత్మనాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మాచార్యపర్యంతం వందే గురు పరపరా నారాయణం నమస్కృత్యనంజైవరో సరస్వతీం వ్యాసం తోయముదీరే శ్రీభగవానువాచో్యవశోచస్ విద్యావాద భాషసే నాను శోచిత పండితా నాను శోచింది వివేకము గల వారు దుఃఖించరు అంటే వాళ్ళను దుఃఖిస్తుంటే అర్థం ఏంటండి వివేకము లేనివారు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 కనుక మరి వివేకం ఏమిటి అవివేకం యొక్క స్వరూపము మరి వివేకం ఎట్టిది అని ఆ మీమాంసలోకి మీరు వెళ్తారు ఈ ఫార్ములా మహా ఆత్మీయ మహిమ ఏమిటంటే మనిషిని ఆత్మవిచారంలోకి ప్రవేశపెడుతుంది సో శోకము ఇట్ బికమ్స్ ఏ పాత్ టు సెల్ఫ్ నాలెడ్జ్ సాధారణంగా ఈ యొక్క అనుభవానికి సంబంధించిన విషయం వేదాంతానికి వచ్చేవాళ్ళు జీవితంలో కొంచెం ధక్కా మొక్కి తిన్నవాళ్లే వస్తారు కొంచెం ఒడుదుడుకుల్ని ఎదుర్కొని వాళ్ళే వేదాంతానికి వస్తారు ప్రెషర్స్ అనుభవించే వాళ్ళు సుఖాలు జీవితంలో సుఖాలను బాగా అధికంగా అనుభవించే వాళ్ళు కూడా రావచ్చు సార్ వేదాంతానికి ఎందుకంటే సుఖము కూడా ఒక అనుభవమే ప్రతి అనుభవానికి మూలంలో ఆత్మ చైతన్యమే ఉన్నది అనుభవము యాజ్ సచ్ అనిత్యము అసత్యము అనుభవం సత్యం కాదు ఇప్పుడు మీరు కళలో ఒక అనుభవం ఉంటుంది ఆ అనుభవం సత్యమా అసత్యం అసత్యం కానీ చిత్రం ఏంటంటే కళ అసత్యమే కానీ కళగనుట అసత్యం కాదు కళ ది ఫ్యాక్ట్ ఆఫ్ సీయింగ్ ది డ్రీమ్ ఉన్నదే అది దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ కాబట్టి సో ఆ కలను కళ అనుభవాన్ని కలగజేసిన ఏ చైతన్యము అది సత్యం కానీ అనుభవం మాత్రం సత్యం కానీ అదేవిధంగా జాగ్రత్త అవస్థలో కలిగే అనుభవాలు ఏమీ సత్యం కావు కానీ ఆ అనుభవానికి మూలంలో ఉండే చైతన్యం సత్యం కాబట్టి ఆత్మస్వరూపాన్ని తెలుసుకుందుకు అనుభవం ఏదైనా సరిపడుతుంది ఏ అనుభవాన్ని విశ్లేషణ చేసుకున్నా ఆత్మస్వరూపాన్నే చేరతారు బంగారాన్ని చేరుకోవటానికి లక్ష రూపాయలు ఖరీదైన వడ్డాణమే పట్టుకునే బంగారం చేరుకోక్కర్లేదు వెయ్యి రూపాయలు ఖరీదైన ఇయర్ రింగ్ పట్టుకుని కూడా బంగారం చేరుకోవచ్చు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 ఈ భోగం ఇప్పుడు ఆల్కహాల్క్ ఉన్నాడు అనుకోండి ఈ ఆల్కహాల్ అనే ఈ ద్రవ్యం ఉన్నది దీనికి ఇంతటి అద్భుతమైన శక్తి ఉన్నది ఈ శరీరంలో ఈ నాడీ మండలము వీటికి ఎంత అద్భుతంగా పరమేశ్వరుడు ఎంత గ్లోరియస్గా నిర్మాణం చేశాడో అని ఈశ్వర భక్తుడవుతాడా అంత అవకాశం అడిగెక్కడది ఆ రకంగా చూసే అవకాశం అడిగెక్కడ ఉంటుంది ఉండదు వాడు ఎంతసేపు దాని ఆసక్తిలో పడి కొట్టుకుపోతూ ఉంటాడు అదేవిధంగా జీవితంలో సుఖానుభవం నుంచి నేర్చుకోవటానికి అవకాశం ఉండదు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 దుఃఖానుభవం నుండే పాఠం నేర్చుకుంటాడు కాబట్టి ఆ శోచ్యానన్ను శోచస్థాం శోకము ఉన్న చోటే నేర్చుకోవటానికి ఎదగటానికి ఆత్మ వికాసానికి అవకాశం ఉంటుంది కాబట్టి శోకమును ఒక పెద్ద ఆపర్చునిటీగా మనం ముందుకు తీసుకురావచ్చు దీన్నే గీత భాగవతంలో కుంతి శ్రీకృష్ణుని వరం కోరుతుంది నీకేం వరం కావాలి అత్తాయా కోరుకోవని అడిగితే ఆవిడేమైనా వరం కోరుతుందంటే శశ్వత ఆపదహా నశంతు ఆ శ్లోకం పూర్తిగా గుర్తులేదు నాకు సో మాకు తరచుగా ఆయా సందర్భ ఆయా కాలములలో అంటే రోజూ ఆపద కావాలని కాదు అప్పుడప్పుడు మూడు నెలల కోసారో ఆరు నెలలకు ఒకసారో ఏదైనా ఆపద వస్తుంటే బాగుంటుందా నాకు అదే కోరిక ఎందుకంటే ఆపద వచ్చిన సందర్భంలో నీ దర్శనం అవుతుంది అపునర్భవ దర్శనం ఎటువంటి దర్శనం అది అపునర్భవ దర్శనం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 కాబట్టి పం వివేక పండితుడు అంటే వివేకం గలవాడు పండిట్ అని కాదు పండిట్ అనే లేకపోతే ఈ డిగ్రీ ఉన్నవాడని కాదు అర్థం పండితుడు అంటే వివేకం గలవాడు కాబట్టి వివే నాలో వివేకం లోపించినందువలననే నాకు శోకము కలిగినది వివేకము అంటే ఏమిటి విచిర్ పృథక్ భావే అని ధాతువు దీ రెండింటినీ విడివిడిగా పెట్టడం చేతకాక కలగాపులగం చేసేస్తే దాన్ని వివేకము లేకపోవట అంట వివేకము అంటే రెండింటినీ విడిగా పెట్టాలి ఇప్పుడు అప్పుడప్పుడు క్యారేజీ సరిగ్గా సద్దులేదు అనుకోండి భోజనం క్యారేజీ సరిగ్గా సద్దులేదు అనుకోండి పప్పు పెరుగు నెయ్యి కలిసిపోయి వచ్చాయనుకోండి వాడు ఏం భోజనం చేస్తాడు పప్పు ఆవకాయ కలిసిపోతే ఏదో భోజనం చేస్తాయి పెరుగు పచ్చడి కలిసిపోతే భోజనం చేస్తాయి పప్పు పెరుగును తర్వాత నెయ్యి కలిసిపోయే అనుకోండి ఎలాగే తిన్నాయి సో అలా కాబట్టి వివేకం ఉండద్దు అది గురించే క్యారేజీ పెట్టేప్పుడు ఓ గిన్నె ఇచ్చి దీంట్లో పోయినా పట్టుకెళ్ళాను అందరూ దానికి వన్ టూ త్రీ ఫోర్ లెవెల్స్ ఉంటాయి వివేకం మెయింటైన్ చేయడం కోసం వివేకం చాలా అవసరం లేకపోతే అంతా కలిపి ఒకే వస్త్రంలో మూట కట్టిచ్చేసిస్తే సరిపడుతుంది కదా అలా చేయడం కాబట్టి జీవితంలో కూడా వివేకం అంటే దేని స్థానంలో దాన్ని ఉంచటం ఏది ఉంచాల్సిన చోట దాన్ని ఉంచటం సో ఆ పృథక్ భావము విచిర పృథక్ భావే వివేకం అన్నది వేదాంతానికి మూల స్తంభం అది అసలు అక్కడ వివేకంతోటే ఆరంభమవుతుంది వేదాంతం ముందు వివేకము తర్వాత సర్వాత్మభావముడు సో దేని స్థానంలో దాన్ని ఉంచగలగటం ఒకదాన్ని ఇంకోదాంతో కలిపేయకుండా ఉండడం దాన్ని వివేకము సంసారానికి మూల హేతువు వివేకానికి ఆపోజిట్ ఒకదాన్ని ఇంకోదానితో కలిపేస్తూ ఉండడు అధ్యాస మన ఆయన గారు పంచదారాను మట్టి కలిపిస్తారు పంచదార చిన్నపిల్లవాడు ఉన్నాడు అనుకోండి వాడి చేతిలో పంచదార ఒక డబ్బా ఇస్తే ఏం చేస్తాడు దాన్ని దానికి కిందిగా బోర్లు ఇస్తే ఆ మట్టిలో దాన్ని శుభ్రంగా కలుపుతాడు అది ఏమి వివేకము మట్టి ఉన్న చోట ఉంటే దాని విలువ దానికి దాని దాని ఉపయోగం దానికి ఉంటుంది పంచదార మట్టితో కలిసిపోకుండా ఉంటే దీన్ని కాఫీలో కలుపుకుని తాగవచ్చు ఏదో చేయొచ్చు కలిపేస్తే చాలా కష్టం అదేవిధంగా మనము అవివేకము కలపకూడని వాటిని సెపరేట్గా ఉంచవలసిన వాటిని కలిపేయటం మూలంగా శోకము ఉదయిస్తుంది అవివేకము వలననే శోకము ఏమిటి అవివేకము ఏమిటంటే రెండు రకాల అవివేకాన్ని చెప్పారు ఇక్కడ ఒకటి దేహాత్మభావము దేహము జడము జడమును తెలుసుకునేవాడని నేను కానీ నేను జడు కాదు ఎందుకంటే జడ జడవస్తువునకు నేను అనేటువంటి ఒక స్వయం ప్రకాశమైన చైతన్యం దాని యొక్క స్వభావం ఎన్నడూ కాదు దేహోన జానాతే భగవాన్ రమణ మహర్షి ఉంటారు ఆ తర్వాత ఏమంటారో నాకు గుర్తు లేదు ఆ విసరే గుర్తు దేహోన జానాతే దేహానికి ఏమీ సో ఇప్పుడు హెయిర్ ఉందనుకోండి నేను స్టైలిష్గా లేను అనే సంగతి హెయిర్కి తెలీదు హెయిర్ వీడికి వీడి దిస్ ఫీల్స్ దట్ దిస్ ఈజ్ నాట్ స్టైలిష్ ఆర్ దిస్ ఈస్ గుడ్ దిస్ ఈజ్ బ్యాడ్ కాబట్టి ఐ ఆమ్ గుడ్ ఐ ఆమ్ బ్యాడ్ ఐఎమ్ గుడ్ లుకింగ్ ఐఎమ్ నాట్ గుడ్ లుకింగ్ అనేటువంటి ఆ తేడా తెలిసిది జుట్టు కాదు జుట్టుకు అన్ని అది జడవది వీడు నేను జుట్టు అనుకోవాలి వీడు నేను జుట్టు అనుకుంటేనే నేను బాగున్నాను నేను బాగుంది అని అనుకుంటాను కాబట్టి నేను జుట్టు అనుకోవడం ఎంత అవివేకం మీరు వెళ్ళి బార్బర్ షాప్లో కూర్చుంటే మీరు కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టే ఉంటారు జుట్టు కాల దగ్గర ఉంటుంది అది అక్కడ వదిలిపెట్టే దక్క వస్తారు నేను జుట్టుని మీరు ఎలా అనుకున్నాడండి అసలు ఏమిటి సందర్భం ఏమిటి నేను దేహము అని అనుకున్నాను దేహము జడము చేతన పురుషుడు జడవస్తువును తానని భ్రమపడుట హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అది ఎలా పాసిబుల్ శంకర్లతోటి ప్రశ్న వేసుకుంటారు చేతనుడు జడాన్ని చూస్తూ జడాన్ని తెలుసుకుంటూ ఆ జడమే నేనని ఎలా అనుకున్నాడండి అంటే అఘటిత ఘటన పటీయసి మాయా అంటే అవిద్య అని అర్థం మాయా అంటే అన్ని సందర్భాల్లోనూ భగవంతుని మాయాశక్తి కాదు భగవంతుని మాయాశక్తి ఆ సందర్భం వేరు ఇక్కడే అవిద్య అని అర్థం అజ్ఞానం సో అజ్ఞానం తప్ప మరేం అజ్ఞానం యొక్క పరాకాష్ఠ అది ఎంతటి కరడుగట్టిన అజ్ఞానము అది వీడి అజ్ఞానమని కూడా వీడు తెలియదు ఇప్పుడు మీకు మ్యాథమెటిక్స్ వచ్చినా లేకపోతే ఏదో మ్యాథమెటిక్స్లో ఏదో చాలా అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్ ఏవో ఉన్నాయి క్యాల్కులస్ వచ్చినా అంటే అవే నాకు రాదండి అంటే అది అజ్ఞానం వీడికి తెలుస్తూ ఉంటుంది పర్వాలేదు హీ ఈ హీ ఈజ్ ఎ జ్ఞాని టు ద టెక్స్ట్ కానీ ఈ దేహాత్మ భావం దగ్గర తాను దేహము అనేటువంటిది అజ్ఞానమని కూడా వీడికి తెలియదు అది హీ టేక్స్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అదేమిటి అది ఎలాగ సత్యం అవుతుంది అంటే వీడు ఏం చేస్తాడంటే చుట్టుపక్కల వాళ్ళందరినీ చూపిస్తాడు చూ చూడందరూ వాళ్ళందరూ ఏమనుకుంటున్నారో చూడు అని దాన్ని డెమోక్రసీ ప్రిన్సిపల్ లో పరిస్తాడు తీసుకెళ్ళి వీళ్ళందరూ దేహమే నేనని అనుకుంటున్నారు కాబట్టి దేహమే నేను అని అంటాడు మన ఆయన గారు అలాగే అనుకున్నారు మా తాతగారు అలాగే అనుకున్నారు మళ్ళీ అదొక ఎవిడెన్స్ అవన్నీ ఎవిడెన్స్లో ఎలా అవుతాయి హౌ దే బికమ్ ఎవిడెన్స్ సో ఒక అసత్యాన్ని మొత్తం మానవాళ్ళంతా కూడా స్వీకరించినా అది అసత్యంగానే మిగిలి ఉంటుంది కానీ సత్యం ఎన్నడో సత్యము ఇట్ ఈజ్ నాట్ ఎస్టాబ్లిష్డ్ బై నెంబర్స్ ఇట్ ఈస్ నాట్ ఎ గేమ్ ఆఫ్ నెంబర్స్ కాబట్టి దేహమే నేను అనే అజ్ఞానము జడానికి చేతనానికి సుతరాము వివేకాన్ని తెలుసుకోలేని చేతగానితనము అజ్ఞానము అదియే వీడు దుఃఖానికి హేతువు జడమైన దేహము వికారములకు నిలయము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 అసెంబ్లీ యొక్క ధర్మం అసెంబ్లీ కాబట్టి అసెంబ్లీ అంటే సంఘాతము సంఘాతము యొక్క ధర్మం అది కాబట్టి సంఘాతము యొక్క ధర్మాన్ని గురించి దుఃఖించి ఇవన్నీ ఏమనాలి ఎప్రిషియేషన్కి ఎవడన్నా దుఃఖిస్తారా ఎప్రిషియేషన్ అకౌంట్లో వేసుకుంటారు కానీ దుఃఖించడం కూర్చుంటారా అదేవిధంగా ఈ దేహము ఇది జర మరణము అన్నది దే ఆర్ వెరీ నేచురల్ ఫినామినా ఫర్ రైట్ దాని గురించి దుఃఖించటం కేవలము అవివేకం తప్ప మరొకటి గతాశూన్ అంతేత వివేకం గల మహాత్ములు గతాశూన్ అగతాశూచ నాను శోచింది పండిత ఇది ఒక రకమైన అవివేకం ఈ అవివేకాన్ని ఇంకో రకంగా కూడా ప్రతిపాదిస్తారు ఒకటే ఒక మనిషి మరణించాడు అనుకోండి దాన్ని వియోగము ఈ వియోగం పరిస్థితి బాహ్య పరిస్థితి బాహ్యంలో యోగము అనే పరిస్థితి నిర్మాణమైనది ప్రతికూల పరిస్థితి అని ప్రతికూల పరిస్థితిని ఇంద్రియములు గ్రహించి మనస్సులో ఈ ప్రతికూల పరిస్థితి రిజిస్టర్ అవుతుంది మనస్సులో రిజిస్టర్ అవ్వాలి మనస్సులో రిజిస్టర్ కాబట్టి దుఃఖం ఉండదు ఉండదు ఎవడో మద్దతు చేసి పారేసి వెళ్ళి హాస్పిటల్లో కోమాలో ఉంటే వాడికి దుఃఖం ఉండదు భయం ఉండదు ఏమి కాదు వాడి రిజిస్టర్ అవ్వాలి సో మనస్సులో రిజిస్టర్ అవ్వాలి మనస్సులో రిజిస్టర్ అయినప్పుడు అక్కడ మనస్సు శోకాకార వృత్తిని పొందుతుంది అంతవరకు పర్వాలేదు అంతవరకు న్యాయం ఏది ఎందుకంటే మనస్సుకి ఇవ్వకొన్ని సంస్కారాలు ఉన్నాయి మనం ప్రేమించే వ్యక్తి ఎదుర్కొండా ఉంటే మనస్సు ఉల్లాసంగా ఉంటుంది మనం ప్రేమించిన వ్యక్తి దూరం అయినప్పుడు మనస్సు వియోగాన్ని పొంది ఆ దుఃఖాకారాన్ని శోకాకారాన్ని పొందుతుంది విచ్ ఇస్ ఫెయిర్ అంతవరకు ఫెయిర్ కానీ అసలు పెద్ద దోషం మన జీవితంలో ఎక్కడొచ్చిందంటే నేను నా మనస్సు అనే వివేకం లేదు అది ప్రజ్ఞ దాన్ని ప్రజ్ఞ ప్రజ్ఞావాదంశ భాష శైలిలో ప్రజ్ఞావంతుడు మాట్లాడే మాటలు మాట్లాడేవే కానీ నీకు ప్రజ్ఞ లేదు అని అంటున్నాడు ఆయన ప్రజ్ఞ లేదు అనేది ఇంప్లాయ్డ్ నువ్వు చాలా బుద్ధిమంతులాగా మాట్లాడేవా అంటే నువ్వు బుద్ధిమంతుడు కావు అని అర్థం పండితం మన్యహాని ప్రయోగం ఆయన తాను చాలా గొప్ప పండితుడు అని అనుకుంటూ ఉంటారు అంటే అర్థమేంటి ఆయన పండితుడు కాదు వాళ్ళ నాన్నగారు మహాపండితుడు అంటే అర్థం ఏంటి ఈయన ఏమీ తెలియనివాడు పండితపుత్ర బ్రహ్మబంధు ఈ ప్రయోగాలు అనేవి అలాంటివి క్షత్ర బంధు అంటే వీళ్ళ బంధువులందరూ కూడా మంచి యుద్ధవీరులు అంటే ఈయన కాదు అని అర్థం నాకు సో ప్రజ్ఞావాదాంశ భాషసే అంటే నువ్వు మాట్లాడే మాటల్లో ప్రజ్ఞ కొరవడినది ఆ వివేక ప్రజ్ఞ కొరబడినది ఏమిటా వివేక ప్రజ్ఞ హృదయంలో శోకా శోకాగార వృత్తి మనస్సులో నిర్మాణమైనప్పుడు మనస్సులో శోకము ఉన్నది అని తెలుసుకోవడానికి బదులుగా అహం దుఃఖీ అని మీరు తెలుసు అయితే చిత్రం ఏంటంటే ఈ దుఃఖము అనేది ఆత్మ యొక్క స్వరూపమైతే అది దుఃఖము ఆత్మకి ఇబ్బందిని కలిగించకూడదు ఆత్మ దుఃఖానికి సాక్షి అవుతుంది కానీ తాను స్వయంగా దుఃఖి కాదు తేలుకి తాను విషజంతువు అనే సంగతి తేలుకి తెలీదు కాబట్టి ఆత్మ దుఃఖానికి సాక్షే కానీ ఆత్మ దుఃఖి అన్నడో అవదు దుఃఖము మనోధర్మం మనస్సు ఎందు నిర్మాణమైనటువంటి ఒకనొక వృత్తికే దుఃఖము అని పేరు ఎనీవేట్ సో కమ్యూనిటి ది పాయింట్ నేను నా మనస్సు అనే వివేకం ఈ వివేకం చాలా ముఖ్యం నేను ముందు అదే మనం చేసాను వివేకంతో దుఃఖాన్ని అధిగమించవచ్చు సో దుఃఖము నా మనస్సులో దుఃఖము కలిగినది ఇది అవివేకము వల్ల కలిగినది ఈ అవివేకం ఎట్టిది అని కనుక మీరు విచారం చేస్తే మీకు ఆ దుఃఖం అప్పటికప్పుడే ఆ క్షణంలోనే అది దాని పస తగ్గిపోతుంది అది మీకు అంత ఇబ్బందిని కలిగించలేదు ఆ విచారం చేయటం చేతనవ్వాలి కనుక మనస్సు శోకాకారముగానున్నది అని ఆ మనస్సు కంటే ఒక్క పిసరు సెపరేట్గా ఒక అడుగు వెనుక నిలబడి సాక్షిగా నిలబడడం చేతనవాళ్ళు సాక్షిగా నిలబడాలంటే ఏం చేయాలో తెలుసిన సాక్షిగా అవడమే యు బీ విట్నెస్ టు దాట్ దూ బీ ది విట్నెస్ హౌ టు విట్నెస్ అంటే బీ ది విట్నెస్ ఇంక దానికి ఇంక వేరే ఎక్స్ప్రెనెషన్ ఏ ది విట్నెస్ జస్ట్ అబ్జర్వ్ ది మైండ్ యాజ్ ఎ విట్నెస్ బస్ you you gain the status of the witness. Once you gain the the the the the the the status status of of the witness. witness, witness. Once then there is is is a A a gap gap gap gap between the mind which is in sorrow and the person who is the witness. A gap was, That లేనివాడు వాడు దుఃఖిస్తూనే ఉంటాడు divase దివసే దివసే మూఢమావిశంతిన పండితం శోకస్థాన సహస్రాన్ని భయస్థాన shatani cha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 అని ఈ శ్లోకం యొక్క సందేశం ఈ విధంగా ఈ శ్లోకాన్ని గురించి ఏదో క్లాస్ ప్రతి క్లాసులోనూ ఆ శ్లోకము అనే టాపిక్ని ఒక్కొక్క యాంగిల్లో విశ్లేషణ చేసి మనం ముందుకు వెళ్తున్నాము అయితే మనం ఆ భాష్యం పూర్తి చేసేస్తే నెక్స్ట్ శ్లోకానికి వెళ్ళొచ్చు కాబట్టి భాష్య భా కొంత విచారణ నడుస్తోంది నిన్న సంగ్రహవాక్యం వివరణ వాక్యం చెప్పాను నర్జున ప్రశ్న ఉపన్నోసీ చేకపురుషానుష్ేయత్ అసంభవం బుద్ధికర్మణో భగవత పూర్వమనుక్తం కథమ్ అర్జున అశ్రుతే చ కర్మో జ్యాయస్వం భగవతి అధ్యారోపలే మృషా జీ చేతూ అక్కడ ఆ వాక్యానికి అన్వయం ఎలాగంటే జ్ఞానము కర్మ అని రెండు ఉన్నాయి ఈ జ్ఞానము కర్మ అనే వాటిలో ఈ రెండు విభాగము చేసి ఇది ఏది కలగా పులకం చేసేసి ఒకటే కిచిడి అని కాదు దే ఆర్ టూ థింగ్స్ వి డోంట్ సి డిఫరెంట్ ఇస్ డిస్టింగ్ టూ డిస్టింగ్ థింగ్స్ విభాగము చెప్పాడు శ్రీకృష్ణ అంచేతనే విభాగం చెప్పి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 అజ్ఞాని మాత్రమే అలా ప్రవర్తిస్తాడు జ్ఞానం గలవాడు ఆ ఆత్మస్వరూపం యొక్క మహిమను శుచాయిగానైనా తెలిసి ఉన్నవాడు తన స్వధర్మం విషయంలో ఎన్నడూ కూడా వెనుకడుగు వేయడు అని అలా చెప్పి నీవు ఆ జ్ఞానానికి నీకు ఇంకా తొందరలేదు ఆత్మజ్ఞానము సన్యాస నిష్ఠ అవన్నీ కూడా సవకాశంగా వస్తాయి నీకు నీకు ఏర్పడుతుంది కానీ ప్రస్తుతానికి మటుకు నీవు కర్మయోగాన్ని అనుష్ఠించు అని చెప్తాను చెప్తే ఇలా చెప్పినప్పుడే ఆ ప్రశ్న ఉపపన్నమవుతుంది ఏమని ఈ జ్ఞానయోగము లక్ష్యము కర్మయోగము మనిషిని దానికోసం తయారు చేస్తుంది ఈ విధంగా జ్ఞానయోగము కర్మయోగము కంటే శ్రేష్టము ఉపేయం గనక శ్రేష్టము అని నువ్వు అన్నప్పుడు అని అలాగే శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా ఆయన భావన చేసుకుంటాడు రెండు చెప్తే ఎప్పుడైనా రెండు అనేప్పటికీ ఏది గొప్ప ఆలోచన వస్తుంది మనిషికి కాబట్టి నువ్వు చెప్పిన మాటల్ని బట్టి చూస్తే నాకేమో జ్ఞానమే గొప్పది కర్మ కంటే అని అనిపిస్తోంది అటువంటి అప్పుడు నువ్వు నన్ను జ్ఞానంలోకి వెళ్లకుండా కర్మలోకి వెళ్ళమని ఎందుకు ప్రోత్సహిస్తున్నావు అని ప్రశ్న వేస్తాయి సపోజ్ శ్రీకృష్ణుడు రెండు చెప్పలేదు అనుకోండి ఒకటే చెప్పాడు అనుకోండి ఏమిటి జ్ఞానకర్మ సముచ్చయం సముచ్చయం అంటే ఒకటే ఇదేది కలిపి మీరు ఆచరించుకోవాలంటే ఒకటే చెప్పినట్టు అవుతుంది దానికి దృష్టాంతం కూడా శంకరులు చెప్పబోతున్నారు సో జ్ఞానకర్మ సముచ్చయాన్ని చెప్తే చెప్పాడు అనుకోండి అంటే జ్ఞానకర్మ విభాగం చెప్పలేదన్నమాట జ్ఞానకర్మ విభాగం శ్రీకృష్ణుడు చెప్పకపోతే వీడు వినలేదు అశ్ అనుక్త అనుక్త్తం అశ్రుతం ఆయన చెప్పకపోతే వీడు వినడం సంభవించదు సో ఆయన చెప్పంది వీడు విననిది అటువంటి విభాగాన్ని ఆధారంగా చేసుకునే ప్రశ్న ఎలా వేస్తాడు విభాగం జ్ఞానం కంటే కర్మ గొప్ప కర్మ కంటే జ్ఞానం గొప్పదై ఉండగా నన్ను జ్ఞానం వద్దని కర్మే చేయమని ఎందుకు చెప్తున్నావు అని ప్రశ్న వేసేటంటే జ్ఞానము కర్మ అనే విభాగాన్ని బేస్ చేసుకున్న ప్రశ్న వేశాడు అంటే జ్ఞానకర్మ విభాగాన్ని వీడు వినుండాలి అంటే జ్ఞానకర్మ విభాగాన్ని శ్రీకృష్ణుడు చెప్పుండాలి మరి సముచీయం అంటావు నువ్వు అని అవామిటి ఏకపురుష అనుష్ఠేయత్వ అసంభవం విభాగము అంటే అర్థమేమిటి సముచీయము అంటే అర్థం ఏమిటి నేను ఏకపురుష అనుష్ఠేయత్వ సంభవమైతే సముచ్చయం ఒకే పురుషుడు ఒకే కాలంలో అనుష్ఠించడానికి అవకాశం ఉంటే సముచ్చయము అంటారు ఏక పురుష అనుష్ఠేయత్వ అసంభవం ఒకే సమయంలో ఒకే పురుషుడు అనుష్ఠించడానికి కుదరదు అంటే ఒకే పురుషుడు వేర్వేరు సమయాల్లో అనుష్ఠించవచ్చు లేకపోతే ఒకే సమయంలో వేర్వేరు పురుషులు అనుష్ఠించచ్చు అది సమంభం ఇది సో ఈ రకంగా సమన్వయము అనేది శ్రీకృష్ణుడు చెప్పాడే కానీ సముచ్చయం చెప్పలేదు సముచ్చయంలో ఒకటే అవుతుంది సమన్వయంలో విభాగం ఉంటుంది కాబట్టి అర్జునుడు వేసిన ప్రశ్నని బట్టి కూడా గీతలో జ్ఞానకర్మ సమన్వయమే గానీ జ్ఞానకర్మ సముచ్చయము కాదు కంచుకర్మణోహాం సముచ్చయ ఉత్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 అర్జునుడికి ఏది చెప్పాడో వేదాల్లో అదే చెప్పాడని వేదాల్లో చేసిన బోధనే మళ్ళీ అర్జునుడికి చేశాడని ఆ విధంగా వేదాలకి వేద ఉపనిషత్తులలో బోధించిన జ్ఞానానికి గీతా జ్ఞానానికి ఒక ఒక సంవాదాన్ని మనం ముందు స్వీకరించాల్సి కాబట్టి అందరికీ కనుక సర్వ మానవుల్ని ఉద్దేశించి బుద్ధికర్మల యొక్క సముచ్చయాన్ని చెప్పుంటే అర్జునుడికి కూడా ఆ సముచ్చయా శ్రీకృష్ణుడు చెప్పి ఉండాలి అప్పుడు అలాంటి సందర్భంలో ఈ ప్రశ్న కుదరదు ఏమిటా ప్రశ్న ఆయన అంటారు చూడండి య్రేయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం ఇది కథముభయ ఉపదేశే సతీ అన్యతర విషయవ ప్రశ్న సార్ కొంచెం పూర్వపక్ష సిద్ధాంత విచారణ దీన్ని బైనరీ మెథడ్ అంటారు అంటే పాఠం అనేది అలా ఉరికే గొలుసుకట్టుగా చెప్పుకుపోవటం ఒక పద్ధతి అలా కాకుండా దాన్ని వెడతీసేయటం వీడు ప్రశ్న వేసేవాడు వీడు సమాధానం చెప్పేవాడు అని బైనరీ మెథడ్ పూర్వపక్షము సిద్ధాంతము ఇది ఈ బైనరీ మెథడు ఇది హిందూ తత్వశాస్త్రం యొక్క ప్రధాన లక్షణం ఎక్కడ చూసినా మీకు ఆ మెథడే కొనసాగుతూ ఉంటుంది సో ఈ బైనరీ మెథడ్లో ఏమటవుతుందంటే ఒక పూర్వపక్షిని కల్పిస్తారు ఒకప్పుడు ఆ పూర్వపక్షి ఉంటాడు కల్పిస్తారంటే సుతరాము కల్పించారని ఏం కాదు ఉంటాడు వాడు సమాజంలో ఉంటాడు ఈ పూర్వపక్షి అక్కడ సో ఎటువచ్చి వ్యక్తిగతంగా వాడిని తీసుకొచ్చి వాడికి ఒకే వాడి వాడి వాస్తవ నామాన్ని ఉటంకించి చెప్పరు ఎటువంటి ఒక పూర్వపక్షిని కల్పిస్తారు ఈ పూర్వపక్షి అక్కడ వాస్తవంగా ఎదురుకుండా నిలబడి ఉన్నాడే అన్నట్టుగా వర్ణిస్తారు దానికి సిద్ధాంతి సమాధానం చెప్తున్నట్టుగా ఉంటుంది ఈ బైనరీ మెథడ్ శంకర దిగ్విజయాలని అనేక గ్రంథాలు వచ్చాయి ఈ గ్రంథాల్లో వాళ్ళు ఎలా ప్రతిపాదన చేస్తారంటే ఓ ఓ సమావేశాన్ని ఒకదాన్ని ఒక సీన్ ఒకదాన్ని క్రియేట్ చేస్తారు మరి కవులు మరి అలాగే ఉంటారు కదండి ఇప్పుడు నాటకం రాసిన కవులు నాటకం అంటే ఎలా రాస్తారు హీ నాటకం అంటే సీన్ వన్ సీన్ టూ సీన్ త్రీ అలా ఉంటుంది సో సినిమా కూడా అలాగే ఉంటుంది అలాగే మొరర్లెస్ అలాగే ఉంటుంది కదా సో సీన్ ఉంటుంది ఆ సీన్లో ఆ సంఘటనలు ఎవో వరుసపెట్టి జరుగుతాయి తక్కువ ఆ సీన్ అంతమవుతుంది మళ్ళీ ఇంకో సీన్ అలాగే సో సీన్లలో మారుతూ ఉంటాయి అలాగే ఈ సీన్లన్నీ కలిపేసేస్తే అది నాటకం సో అదేవిధంగా శంకరాచార్యుని జీవితంలో కూడా ఒక సీన్ వాన్ ఏమిటి శంకరాచార్యుడి జీవితం అంటే ఏం చెప్తారు సన్యాసి ఆయనకంటూ జీవితం ఏమి ఆయన పెట్టుకోలేదు ఆయన చెప్పలేదు ఎక్కడ భాష్యాల్లో ఎక్కడ ఒక్క మాట కూడా ఆయన తన జీవితాన్ని గురించి అనలేదు సో వీళ్ళు ఏదో సీన్ కల్పించాలి ఏం సీన్ కల్పిస్తారంటే సీన్ వన్ కాశీ మహారాజా ప్యాలెస్ పండితులు కూర్చున్నారు దాంట్లో కొంతమంది పండితులు శంకరుని వైపు ఉన్నారు మరికొంతమంది పండితులు అటువైపు ఉన్నారు ఈ మరికొంతమంది అటువైపు ఉన్న పండితులు ఎవరు ఎవరైతే ఈ రచయితకి నచ్చారో వాళ్ళందరూ అటువైపు ఉన్నారు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 సైన్యాన్ని పెట్టుకుని దిగ్విజయ జైత్రయాత్ర చేస్తాడు నెపోలియన్ ఒక రాజ్యం తర్వాత మరో రాజ్యాన్ని అలాగా ఓడించుకుంటూ పోతాడు తర్వాత తను ఓడిపోతాడు ఆ తను ఓడిపోయినది తీసిపారేయండి అలా విజయ పరంపరగా చేసుకొచ్చాడే అవి అలా అది శంకరాచార్యుల యొక్క క్యారెక్టర్ని పైకి తీసుకొచ్చే పెద్దది ఐ డోంట్ థింక్ సో ఐ డోంట్ అగ్రీ విత్ ఎందుకంటే ఆయన భాష్యాల్లో కూడా ఆయన దాన్ని ఆ విధంగా ప్రతిపాదించలేదు అందే అదర్ హ్యాండ్ రిప్రజెంటేటివ్ కింది అపోజిట్లో కాబట్టి ఇప్పుడు అద్వైతవాదులు అద్వైతమో అంటే అవిరోధం నిబోధత ఎంతో అవిరోధమే విరోధమే ఉంటే అద్వైతం ఎందుకు అవుతుంది విరోధం ఉండాలంటే రోగులు ఉండాలి కాబట్టి ఇక్కడ ఉండే టీచింగ్ మెథడ్ అది పొరవపక్షి సిద్ధాంతి అనిపిచ్చైనరీ టీచింగ్ మెథడ్ టీచింగ్ మెథడ్ని చూసి టీచింగ్ని పక్కన పెట్టేసి వీళ్ళు సీన్ క్రియేట్ చేసుకుంటూ పోయారు అంతేగాని శంకర్లో అలాగా ఒక దిగ్విజయం అంటే దిగ్విజయం వాళ్ళకి క్షత్రియులకు ఉంటుంది దిగ్విజయం ఆత్మజ్ఞానికి దిగ్విజయం ఉంటుంది సో ఆ విధంగా దాన్ని ప్రతిపాదనని శంకరాచార్య అంటే ది నెపోయన్ ఆఫ్ ఫిలాసఫీ కింద ప్రజెంట్ చేస్తా ఇట్ ఈస్ నాట్ ఎ వెరీ అప్రోపరియేట్ ప్రజెంటేషన్ శంకరం భక్తు ఉండడం వేరును అలాగే ప్రజెంట్ చేయడం యోగ్యంగా ఉండదు ఫస్ట్ అలాగే ఎందుకు ప్రజెంట్ చేశారా అని ఆలోచిస్తే నాకు అనిపిస్తుంది ఈ భాష్యాలు ఏదో కొద్దో గొప్ప చూసి ఓ నాలుగు బేజీలు చదివేప్పటికీ దాంతో పూర్వపక్షి సిద్ధాంతి పూర్వపక్షి సిద్ధాంతి అలా వస్తుంది దాంతో ఎక్కడైనా అలా ఘటభాష్యండి దాంతో సత్కార్యవాదాన్ని స్థాపిస్తాడు అసత్కార్యవాది పూర్వపక్ష శూన్యవాది పూర్వపక్షిగా కొంతసేపు శూన్యవాదం అవతలకపోతాడు ఈ నై్యాయిడు అసత్కార్యవాదని ఒకడున్నాడు వాడు వస్తాడు పూర్వపక్షిగా ఆ తర్వాత వాడిని కూడా తిరిగి నిరాకరిస్తారు సత్కార్యవాదాన్ని నిలబెడతారు అలా ఉంటుంది దాన్ని చూసేప్పటికి ఏమనిపిస్తుందంటే వాడు పోయేట్టుకు అప్పచెప్పినట్లయితే దాన్ని ఈ భాష్యము దీంట్లో చెప్పిన విషయం దీని మీద వాడికి ఇంట్రెస్ట్ ఉండదు వాడు ఏం చేస్తారంటే శంకరా శూన్యవాదిగా ఓ క్యారెక్టర్ని పెడతారు శూన్యవాదులు ఉన్నారు నాగార్జున నాగార్జున ఒక శూన్యవాది శూన్యవాది క్షణిక విజ్ఞానవాది సో నాగార్జున బౌద్ధ ఆచార్యుడు క్షణిక విజ్ఞానవాది అండ్ దెన్ సత్కార్య అసత్కార్యవాది అంటే నైయాయికుడు గౌతమ పెట్టచ్చు గౌతమ అంటే ఆయన న్యాయశాస్త్రాన్ని ప్రవర్తక ఆయన పెట్టచ్చు లేకపోతే అర్వాచీనుల్ని పెట్టచ్చు ఈ నవగ్రహ నవద్వీపం బెంగాల్లో అర్వాచీనులు రఘునాథ శిరోమణి అని గదాధర భట్టాచార్య అని వీళ్ళందరూ కూడా అధునాతన ఆధునికులైనటువంటి నై్యాయికులు కదా పెద్ద విద్వాంసులు వాళ్ళలో ఎవరినో పెట్టచ్చు పెట్టి ఓ సీన్ ఒకటి క్రియేట్ చేయండి ఇవన్నీ కూడా నాటకాలు వేయటానికి బాగుంటాయి కానీ ఆ విధంగా శంకరాచార్యుని క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయడానికి అవి శోభనీయం ఎనీవే కాబట్టి ఈ పూర్వపక్షము సిద్ధాంతము అన్నది ఇట్స్ ఏ మెథడ్ ఆఫ్ టీచింగ్ వండర్ఫుల్ మెథడ్ ఆఫ్ టీచింగ్ సో ఇక్కడ పూర్వపక్షం ఏమిటంటే సముచ్చయమే గీత బోధించినది దానికి సమాధానం చెప్తున్నారు సముచ్చయం ఎలా చెప్తాడాయా వేదాల్లో చెప్పిందే గీతలో చెప్పిందని ఒప్పుకుంటావా ఎస్ అయితే నువ్వు అంటున్నది వేదాల్లో కూడా సముచయమే చెప్పారు ఎస్ అక్కడా సముచ్చయమే ఎక్కడా సముచ్చయమే అది కుదరదు ఎందుకంటే అర్జునుడు ప్రశ్న వేస్తున్నాడు ఏమని య్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం హే శ్రీకృష్ణ ఈ రెండింటిలో ఏతయోహ ద్వివచనం రామయోహలాగా ఐ నాట్ ఎంటైర్లీ రామయోహో సో రామయోహ అంటే మీకు ద్వివచనం కాదు రామస్య రామయోహో ఏతయోహో ఈ రెండింటిలో నాకు శ్రేయస్కరమైనది నాకు హితమును చేసి దేవుతో ఏకం ఒక్కటి సునిశ్చితం నువ్వు ఖచ్చితంగా నిర్ధారణ చేసి నాకు చెప్పు అని అడుగు అని అడిగితే అంతకుముందు శ్రీకృష్ణుడు సముచ్చయం చెప్పి ఉంటే వీడి ఇలాంటి ప్రశ్న ఎలా వేస్తాడు కాబట్టి శ్రీకృష్ణుడు సముచ్చయం చెప్పి ఉంటే అలాంటి ప్రశ్న వేసి ఉండడు కాబట్టి వీడు ప్రశ్న వేశాడు కనుక సము కాబట్టి శ్రీకృష్ణుడు ఉభయోహ ఉపదేశే సతి ఆ రెండింటినీ కూడా శ్రీకృష్ణుడు విభాగంగా చెప్పి ఉండాలి రెండు చెప్పి ఉండాలి అప్పుడు అన్యతర విషయ ఏమో ప్రశ్న సార్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 నాకు ఒకటి చెప్పు అనే ప్రశ్న కూడా అసందర్భంగా ఉంటుంది దానికి దృష్టాంతం నహిత ప్రశమనాథిన వైద్యేన మధురం శీత భోక్త్యం ఇుపదిష్టెరత్ పిత్తప్రశమనకారణం బ్రూహి ప్రశ్న సంభవతి కాబట్టి శ్రీకృష్ణుడు జ్ఞానకర్మ సముచ్చయాన్ని కనుక చెప్పి ఉంటే జ్ఞానము కానీ కర్మను కానీ ఏదో ఒకటి నాకు గొప్పది చెప్పు అనే ప్రశ్న అసందర్భ ప్రశ్న ఉంటుంది ఎలాగంటే ఒకడు పిత్తంతో బాధపడుతున్నాడు పిత్తము అంటే బైల్ పిత్తమంటే అర్థం తెలియదేమో అని బైల్ అని చెప్పాను బైల్ అంటే ఏమిటని మీరు అడగద్దు నాకు అది తెలియదు ఇదికే అర్థం చెప్పినట్టు ఉంటుంది చెప్పినట్టు కాదు మళ్ళీ అదే అలాగే ఉంటుంది లోకం అలాగే నడుస్తూ ఉంటుంది పిత్తము అంటే ఏమిటండే బాయిలు యు ఆర్ హ్యాపీ ఐఆర్ హ్యాపీ ఏమో ఐటు డోంట్ నో పిత్తము అంటే పైత్యము పిత్తం నుంచి వచ్చింది పైత్యం అంటే ఇప్పుడు అది కొత్తగా చెప్పింది లేదు పిత్తాని ఎప్రచయం చేసి ఆదివృద్ధి చేస్తే వైద్యం అయింది ఇంకా గంట గంట దాంట్లో ఏమి సేమ్ వర్డ్ పిత్తా పైత్యం సో అంటే ఏదో ఏదో ఒక ఆర్గన్నా స్ప్లీనో లేకపోతే ఏదో ఆర్ కిడ్నీయో లేకపోతే మరి లివర్ లివర్ కిడ్నీ కాదు సో దాని నుంచి ఈ బైలాసిడ్స్ ఏవో రిలీజ్ అవుతాయి అవి ఎక్కువ అయినట్లయితే శరీరంలో ఏదో అనారోగ్యం చేస్తుంది సమ్థింగ్ లైక్ దాట్ దాంతో వీడు బాధపడుతున్నాడు సమ్ కైండ్ ఆఫ్ హార్ట్ బర్న్ అంటారు అది బహుశాది పెత్తం కాకపోవచ్చు అది ఎసిడిటీ దీనికి రిలేటెడ్ ఏమో బైలాసిడ్స్ అని అంటారు మరి పసర వాటెవర్ సో ఈ పిత్తంతో వీడు బాధపడుతున్నాడు బాధపడుతుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు వైద్యేనా వైద్యుడి దగ్గరికి వెళ్ళాడు సో వెళ్తే ఆయన ఏమైనా సలహా చెప్పాడంటే ఈ మిరపకాయ బజ్జీలు అవి తినకాయా మిరపకాయ బజ్జీలు తింటూ హాట్ హాట్ తర్వాత బాగా వేడియే ఉన్న పదార్థాలు తినకు చల్లద చల్లనివి తీయనివి మధుర శీత పదార్థాలు భుజించు మధురం శీతంచ భోక్తవ్యం మధురమైంది అవ్వాలి మధురం శీతంచ భోక్త సముచ్చయం మధురమైనది కానీ శీతమైనది కానీ కాదు మధురము శీతము అయినది బుధించమని ఆయన చెప్పాడు మధురం శ్వేతంచ భోక్తవ్యం ఇది ఉపదిష్ట అని ఆయన మందు ఏదో ఇచ్చి ఇది చెప్పాడు ఆయుర్వేద వైద్యులకి ఇంగ్లీష్ వైద్యులకి తేడా ఏమిటంటే ఆయుర్వేద వైద్యులు మందు ఇచ్చి పథ్యం చెప్తారు ఇంగ్లీష్ హోమియోపతి వాళ్ళు కూడా బహుశా అలా చేస్తారేమో తర్వాత చెప్పొచ్చు మీరు పచ్చం చేసి ఉండరు అని చెప్పి తగ్గలేదు అని వీడు తప్పుకోవచ్చు అలా కాకపోవచ్చు వాటెవర్ ఇట్ ఈజ్ పథ్యం కూడా ఒకటి చెప్తారు ఈ ఇంగ్లీష్ వైద్యం అయితే పథ్యం ఏమి ఉండదు యూ కెన్ కంటిన్యూ ఈ మధ్య కాలంలో వీళ్ళు కూడా పచ్చ్యం నేర్చుకుంటున్నారు ఎందుకంటే ఆహార నియమం లేదా ఏ ముందు పనికిరాదు అనే ఒక గుణపాఠం ఈ మధ్యన మెడిసిన్ కూడా నేర్చుకుంటుంది మోడర్న్ మెడిసిన్ కాబట్టి సో దే ఆర్ ఆల్సో అడ్వైజింగ్ ఓ డాక్టర్ గారు పేషెంట్కి అడ్వైజ్ ఇస్తుంటే నేను ఆ సమీపంలో కూర్చుని ఉన్నా ఈ డాక్టర్ పేషెంట్తో అన్నాడు యూ కట్ డౌన్ అన్ ది రెడ్ మీట్ అని సలహా ఇచ్చాడు అమెరికాలో ఆ తర్వాత ఆ డాక్టర్ గారు మా క్లాస్కి వస్తూ ఉంటారు నేను ఆయన అడిగాను అదేమి సలహా అని అడిగాను కట్ డౌన్ మీట్ ఆల్టుగెదర్ అని సలహా చెప్పొచ్చు మీరు పర్టికులర్గా రెడ్ మీ కట్ డౌన్ కాదు టోటల్ కట్ డౌన్ అంటే రెడ్ ది క్వాంటిటీ అని అర్థం టోటల్గా వెజిటేరియన్గా బతకపోయా అని సలహా చెప్పొచ్చు కదా ఇది ఎక్కడ సలహా అండి అంటే వాడు వినద్దండి మనం సరిపేది వాడు ప్రాక్టికల్గా ఏదో చెప్పాలి కానీ ఇంప్రాక్టికల్ అడ్వైజ్ పనికిరాదు రెడ్ మీట్ అని ఉంటుంది ఈ మీట్లో మళ్ళీ అనేక రకాలు దాంట్లో ఈ రెడ్ మీట్ని వీళ్ళు బాగా ఇష్టపడతారు బ్రేక్ బ్రేక్ఫాస్టు లంచ్ డిన్నరు కూడా రెడ్ మీట్ లా చేస్తూ ఉంటారు హార్ట్కి రెడ్ మీట్ ఈస్ పర్టికులర్లీ బ్యాడ్ అంటే నేను చెప్పాను ది నాన్ రెడ్ మీట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ Is it good for ఈజ్ ఇట్ గుడ్ ఫర్ good హార్ట్ kind అంటే of But uh, somehow this is సమ్హౌ దిస్ ఈజ్ సంవాట్ బెటర్ నాన్ రెడ్ మీట్ ఈ సంవాట్ బెటర్ దెన్ రెడ్ మీట్ ఎనీవే సో మధురం శీతం చెక్తవ్యం అని ఉపదేశం చేస్తే వీడు ప్రశ్న వేస్తాట ఏమని తయోరన్యతరతో పిత్త ప్రశమన కారణం బ్రూహి అని ప్రశ్న వేస్తాడు మీరు నాకు నిశ్చయం చేసి నేను మధురం తినాలా లేక శీతం తినాలా పెత్తం తగ్గాలంటే అదేమిటో చెప్పండి అని వీడు అడుగుతాడు అడిగితే అలాంటి ప్రశ్న అది యోగ్యంగా ఉంది ఆ ప్రశ్న యోగ్యంగా లేదు అయ్యా మీరు చెప్పిన ఉపదేశం నాకు అర్థం కాలేదు మీరు నన్ను మధురం తినమన్నారా శీతం తినమన్నారా అని వీడు అడిగాడు అడిగితే ఆ ప్రశ్నే అంతా అయోగ్యంగా ఉంది ఆయన ఏం చెప్పారు మధురం శీతం చ అని ఆయన ఉపదేశిస్తే మీరు మధురం తినమన్నారా శీతం తినమన్నారా అని అడగడం అన్నది అది అసందర్భమైన ప్రశ్న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 భగవచనా వివేకానవధారణనిమిత్త ప్రశ్న కల్పలే తి భగవత ప్రశ్నాను ప్రతివచనం దేయం మయా బుద్ధికర్మణోహయ ఉమర్థమి ్రాంతో ఇది దీని మీద పొరపక్ష అంటాడు ప్రశ్నని బట్టి నువ్వు ఎలా నిర్ణయిస్తావయా ప్రశ్న విభాగాన్ని అనురూపంగా ఉంది గనక బోధ విభాగమే అను ఎలా చెప్తావు ప్రశ్న వేసేవాడు అవివేకయి ఉండొచ్చు వీడికి తెలియకుండా ప్రశ్న వేసి ఉండొచ్చు కాబట్టి అర్జునస్య ప్రశ్న అర్జునుని ప్రశ్న భగవదుక్త వచన అర్థ వివేక అనవధారణ నిమిత్త భగవంతుడు చేసిన బోధ యొక్క అవగాహన లేకుండా వీడు వేశాడు ప్రశ్న అంటే భగవంతుడు సముచ్చయాన్నే బోధించాడు కానీ వీడు సముచ్చయాన్ని బోధించాడు భగవానుడు అని తెలుసుకోక ఆ అవగాహన లేని కారణంగా నాకు జ్ఞానం పాటించమంటావా కర్మ పాటించమంటావా అని విభాగం బేసిస్ మీద వీడు ప్రశ్న వేశాడు కాబట్టి ప్రశ్న విభాగం బేసిస్ మీద కనుక ఉపదేశము కూడా విభాగ రూపమైనదే అని నీవు నిర్ధారించడానికి అవకాశం లేదు ఎందుకంటే ప్రశ్న వేసిన వాడు అవివేకి కావచ్చు కదా అథ అని పూర్వపక్షం సిద్ధాంతం సమాధానం తథాపి అయినప్పటికీ అంటే అయినప్పటికీ అంటే సిద్ధాంతం చెప్తున్నారు ఏమనంటే చూడు ఓకే అగ్రీడ్ తథాపి అంటే అగ్రీడ్ అర్జునుడు వేసిన ప్రశ్నని బట్టి మనం నిర్ణయం చేయొద్దు అగ్రీడ్ బట్ శ్రీకృష్ణుడిచ్చిన సమాధానాన్ని బట్టి నిర్ణయం చేయచ్చు కదా శ్రీకృష్ణుడు స శ్రీకృష్ణుడు సముచ్చయం అనుకోండి అర్జునుడు విభాగం అర్థం చేసుకున్నాడు అనుకోండి పొరపాటుని విభాగం అర్థం చేసుకుని విభాగాన్ని బట్టి ప్రశ్న వేశాడు అనుకోండి అప్పుడు అర్జునుడికి శ్రీకృష్ణుడు ఏమని ప్రశ్నకి సమాధానం ఏమని చెప్పాలంటే ఓరు నేను నిన్ను ఇది కాని అది కాని పాటించమని నేను చెప్పలేదురా నిన్ను మధురం శీతంగాని తినమనలేదు మధురము శీతము అయిన దాన్ని తినమన్నాను అన్నట్టుగా నిన్ను బుద్ధి జ్ఞానము కానీ కర్మ కానీ పాటించమని నేను అనలేదు జ్ఞానకర్మ సముచ్చయాన్ని పాటించమన్నాను నువ్వేమిటి జ్ఞానం పాటించమంటావా కర్మ పాటించమంటావా అని అర్థం లేకుండా ప్రశ్న వేస్తున్నావు అని సమాధానం చెప్పి ఉండాలి ఆయన కానీ ఆయన అలా చెప్పలేదు కమర్థం ఇత్ంతవం భ్రాంత అసి అదే నేను చెప్పింది ఒకటైతే నువ్వు ఇంకో రకంగా భ్రాంతి పడి ప్రశ్న వేస్తున్నావే అని కూడా కోకలేసి ఉండాలి ఆయన ఆ చేయలేదు ఆయన వచ్చినానికి సందర్భంగానే తన విభాగం బోధించినట్టు ఆ విభాగానికి అనురూపంగానే వీడు ప్రశ్న వేసినట్టు ఆ ప్రశ్నకు అనురూపంగానే మళ్ళీ విభాగం బేసిస్ మీదే సమాధానం చెప్తున్నట్టు అంటే అర్థమేంటి విభాగం విషయంలో వ్యామోహం ఎవరికీ లేదు శ్రీకృష్ణుడు విభాగాన్నే బోధించాడు అర్జునుడు విభాగాన్ని అర్థం చేసుకుని మళ్ళీ ఓ ప్రశ్నలు ఏవనెత్తాడు ఆ విభాగం బేసిస్ మీదే మళ్ళీ శ్రీకృష్ణుడు సమాధానం చెప్పాడు కాబట్టి ప్రశ్న ప్రతివచనాల్ని మనం చూసినట్లయితే విభాగమే నిర్ధారణ అవుతుంది కానీ సముచ్చయము నిర్ధారణ కాదు నదుపున ప్రతివచన అననురూపం పుష్ఠాదన్యత్వా చూడండి శ్రీకృష్ణుడు సమాధానం చెప్పాడు దీన్ని పురా మయా ద్వే నిష్టక్తే నేను పూర్వంలో రెండు నిష్టలు బోధించాను అని సమాధానం చెప్పాడు అలా ఇలా